అందరికీ ప్రేతలోడండి దేవనామంలో సూర్యోచం అందరికీ శుభాభివందనాలు కేసునామం కూడినామం అందరికీ సమాధానం కలుగునుక దినమంత దేవుడి తన కృపలో మనం భద్రపరిచి ఒక సాయంకాలం ముందు దేవుని స్థుతించటకు ఆయన స్వరం వింటకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తాము దేవనామానికి మహిమ కలుగును కాక మన మధ్యాహ్న చంద్రశేఖర్ అన్న గారు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు ప్రేతలో పరిశుతుల ఒక దేవ సర్వోనతులకు తండ్రి ఇస్రాయలు గొప్ప దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకొని చున్నాం నైనా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాపాడినారు చేసినారు నేను ప్రతి పనిలో విజయం అనుగురిస్తుంది మీకు ఎంతో నేను మీ గృపాలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుందామని ప్రార్థిస్తున్నాం నైనా మీ రక్షణ ప్రణాళికను మేము అందరం మండలాలను ప్రకటించం తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం స్థుతులస్థతులు ఆనందంతట్ల మీరే ఆధిపత్యం వహించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి వారి జీవితాలను సరి చేయండి ప్రభు నైనా మీ ప్రార్థన మీ యొక్క సన్నిధిలో మేము సమ్మె గడపకపోతే ప్రభు మేము చచ్చిన వారని మేము ఎవరే మా యొక్క దాగు చోటునైనా మీరే మా యొక్క ఆశ్రయకూలం కాబట్టి నేను మీ సన్నిధి కూర్చున్న మాట్లాడండి మాని ఆశ్రయించండి బలపరచండి ప్రతి ఆటంకాలను క్యాన్సిల్ చేయండి ప్రతి రకాల గర్థించండి స్వస్తపరచండి నైనా ఆర్థికంగా ప్రతి మెరుగుపరచండి నేను నూతనమైన అభిషేకం దయచేసి నడిపించండి దై విధంగా మీ యొక్క వాక్యాన్ని ప్రజలకు ప్రకటించాలా ప్రార్థన చేసినప్పుడు అనేక రక్షణ పొందాలా స్వస్థతలు పొందాలా సేవలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ దినం తిన్మల చెప్పబడుతున్న వాక్యాన్ని ఆశ్రయించమని ఆ చెబుతున్న వాక్యం వాక్యం చెప్తున్నా బ్రదని కానీ సిస్టర్ని కానీ మీ యొక్క తిన్నమల శిల్వ చోటను మరుగుపరచుకోమని ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకంటే నమ్మదగినదే బుడవరయా నీవుంటే నాతో ఏ భయము లేదయా నీకంటే నమ్మదగినదే బుడవరయా నీవుంటే నాతో ఏ భయము లేదయా మెను కొరికే అన్నీ జరిగించు వేసయా మెను కొరకే అన్నీ జరిగించు వేసయ్యా ఇరువలకే ఆశీర్వాదం పంపుతావయా ఇరు వెనకే ఆశీర్వాదం పంపుతావయా నికంటే నమ్మదగిన దేవుడెవరయా నీవుంటే నాతో ఏ భయము లేదయా కొట్టబడినవే నా గాయం కట్టినావే కొట్టబడినవే నా గాయం కట్టినావే బాధ స్వస్థపరిచేది నీవే బాధించిన స్వస్థపరిచేది నీవే నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయా నీవుంటే నాతో ఏ భయము లేదయా నీకంటే నమ్మదగిన దేవుడెవరయా నీవుంటే నాతో ఏ భయము లేదయా నా తలనుత్తినావే అనచబడిన వేలా నా తలను తినావే శిక్షించిన గొప్ప చేసేది నీవే శిక్షించినా గొప్ప చేసేది నీవే నీకంటే నీకంటే నమ్మదగిన రేమురెవరయా నీవుంటే నాతో ఏ భయము లేదా మెయికొరకే అన్ని జరిగే చువేసయా ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా మెనుకొరకే అన్ని జరిగే చువేసయా ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా నీకంటే నమ్మదగిన దేవుడెవరయా నీవుంటే నాతో ఏ భయము లేదయా విలువబడినవేనా నన్ను విడువబడినవేనా నన్ను చేయదీసినవే కోపించినా కరుణ చూపేదినివే కోపించినా కరుణ చూపేదినివే నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెబరయా నీవంటే నాతో ఏ భయము లేదయా మేను కొరకే అన్నీ జరిగించు వేశయా ఉంటే నాతో ఏ భయము లేదయా అందరికీ ప్రేజ్లో నేను మధ్యలో ఉన్నారు వెనుక సిస్టర్ గారు వాక్యం షేర్ చేస్తాను ప్రేజ్లో సిస్టర్ నేను వాక్యం షేర్ చేయండి ప్రేజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హలో వాయిస్ ఎనబడుతుందాస్టర్ క్లియర్ ఉంది సిస్టర్ ప్రార్థన చేసుకున్నా స్థూత్రం తండ్రి సుప్రభానికి వంద నాలుగు రోజా పరిశుధుడానికి స్తోత్రం తండ్రి మహిమగల రాజ్యానికి వంద నాలుగు రోజా ప్రభాని వాక్యం చేత మాట్లాడండి ప్రభా నా రాజ్యానికి వంద నాలుగు వాక్యం చేత మాట్లాడి మా అందరినీ దీవించి ఆశీర్వదించి నీ మార్గంలో స్థిరంగా నడుచుటకు సహాయం చేసి నీ నామనికి మహిమ తెచ్చుకోమని ఏసునాం నడుచున్నాను తండ్రి ఆ మూడో యోహాను ఒకటో అధ్యాయంలో ఇరవై రెండు మూడు నాలుగు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో లోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుకు నడుచుకొని చున్నావు నీ సత్ప్రవర్తన సత్య గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతున్నాను ఇక్కడ యోహన్ భక్తుడు ప్రియుడ నీవు నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌక్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను ఇక్కడ యోహన్ భక్తుడు యోహన్ భక్తుడు ఏమంటాడు మనము మనమందరము ఆత్మ వర్ధిల్ ఆత్మలో మనం వర్ధిల్ల వర్ధిల ప్రకారంగా అది వర్దిల్చు ఉండి మనము సౌఖ్యంగా సంతోషంగా మనము అనుకున్నది జరుగు జరుగుతున్నంత విషయంలో ఉన్నట్టు సౌఖ్యంగా ఉండవలని ప్రార్థిస్తున్నానని యోహన్ భక్తుడి చెప్తుండు నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతుని అయితే మనము సత్యంను అనుసరించి నడుచుకొని చున్నాము ఇక్కడ ఏమంటుండో మన సత్ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్ప అందరూ సాక్ష్యం చెప్తే అది విని బహు సంతోష సంతోషపడాలనంట ఇంకోటి నాలుగో వచనంలో ఏమంటున్నావు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుట నాకు ఎక్కువైనా సంతోషము లేదు అయితే మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాం కాబట్టి దేవునికి అంతకంటే సంతోషమైన విషయము ఏది లేదని ఇక్కడ యోహన్ భక్తుడు చెప్తుండే ఇంకా ఆరో వచనం లేమంటుడు వారు ప్రేమను గురించి సంగం సాక్ష్యం ఇచ్చిరి వారు అన్ని జనుల ఏమి తీసుకొనక ఆయన ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగ నంపినడలా నీకు యుక్తముగా ఉండును ఇక్కడేమంటుండో వారు ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చరి మన ప్రేమ ఎట్లుండాలంటే ఇతరులకు సాక్ష్యకరంగా ఉండాలా ఇతరులకు సాక్షకరంగా ఉండాలా అన్ని జనులకు కూడా సాక్షక ఉండి ఏమి తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి దేవుని నామం నిమిత్తం బయలుదేరి దేవునికి తగినట్లుగా మనము జీవించాలంటుండ దేవు నా దేవుని ఆయన నామం నిమిత్తం బయలుదేరి కనుక దేవునికి తగినట్లు దేవుడు మనను సేవ సేవ చేయమన్నాడు కాబట్టి సేవకు తగినట్లుగా మనం జీవించాల తగినట్లుగా వారిని మనం జీవిస్తే దేవుడు అన్ని విషయంలో మన ఎందు బహుగా సంతోషిస్తాడంట ఇంకా పదకొండవ చలంలో ఏమంటుండంటే ప్రి చెడు కార్యంను గాక మంచి కార్యంను అనుసరించి నడుచుకోనము ఇంకా ఏమని హెచ్చరికిస్తుండో ప్రియుడ చెడు కార్యములు చేయక మంచి కార్యమును అనుసరించి నడుచుకోనము మేలు చేయువారికి దేవుని సంబంధి మేలు చేయువాడు ఏమంట దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు ఇక్కడ ఏమంటున్నాడు మనం ఎప్పుడైతే మేలు చేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించు కీడు చేసిన వారికి కూడా మేలు చేసుకుంటూ దొరికితే మనం ఏ మనం దేవుని సంబంధమై ఉంటామంట కాబట్టి మనం అటువంటి క్రియలు అట్లా మేలు చేసుకుంటా అటువంటి క్రియనుసారంగా మనం మంచి క్రియలు చేసుకుంటూ వస్తే మనం ఏమవుతామంట దేవుని సంబంధం ఎప్పుడైతే మనం దేవుని సంబంధమై ఉంటామో దేవునికి అనుకూలంగా మనం జీవిస్తున్నట్టు దేవుడు దాన్ని మనల్ని ఎంతగానో దీవిస్తాడంట ఇంకా లూకాసు వార్త ఆరో వచనం లూకాసు వార్త ఆరో వచనంలో ఇరవై ఏడు వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగాని శత్రులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయుడి ఇక్కడ ఏమంటాడు మనము శత్రులను ప్రేమించాల కానీ ఈ రోజుల్లో అది జరిగేది అసాధ్యం చాలా చాలా మట్టుకు చూసన వస్తున్నాము అది జరిగేది అసాధ్యం కానీ ఎవరిలో దేవుని ప్రేమ స్థిరంగా నిలిచి అటువంటి వాళ్ళు మనం ఏం చేయాలా అట్లాంటి వాళ్ళు దేవుణ్ణి దేవుని చెప్పినది ఏమైనా శత్రువులను ప్రేమించడి మనం ద్వేషించే వారికి మేలు చేయడి మనం ఏం చేయాలా శత్రువులను ప్రేమించాలా వాళ్ళకు మేలు చేయాలా కానీ కొన్ని విషయాల్లో అది మనం తప్పిపోతాం తప్పిపోతున్న దాని ప్రకారంగా మనము నడవలేకపోతాం కాబట్టి మనతోని కాదు మన సొంత ప్రయత్నంతో కాదు మనం దేవుణ్ణి అడిగి ప్రభా నీ వాక్యానుసారంగా నేను జీవించాలా నీ వాక్యం ఎట్లా చెప్తుందో దాని ప్రకారంగా నేను నడవాలా ప్రభా అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడే ప్రతిదినం మనము మనల్ని నడిపిస్తాడు అయితే ఇరవై ఎనిమిది ఏమంటుండో మిమ్మల్ని శపించి వారిని దీవించుడి మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయడి ఇంకేమంటుండడు దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే మిమ్మల్ని శపించే వారిని మీరు దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయాలా అని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి లో మనము ఆ విధంగా మనము ప్రయత్నం చేయాలా అందులో లూకాసు వార్త ఇరవై ఒకట్ల ఒకటి రెండు కానుక పెట్టులో తమ కానుకులను వేయించున్న ధనవంతులను ఆయన పారచూశాను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయించుండగా చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసానని మీతో నిజముగా చెప్పుచున్నాను నాలుగు వచ్చిన వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుక వేసి కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవం అంతయు వారితో చెప్పాను అయితే ఇక్కడ ఏమంటుండో ఒక ఒక బీద విదవరాలు గురించి దేవుడామని చూసిండనమాట ఆమె పరిస్థితిని చూసింది ఆమె లేని దాంట్లోనే మనకు దేవు కానుక పెట్టులో వేసింది అయితే ఇక్కడ ఇక్కడ ఏమంటుండో దేవుడు ఏమంటుండో ఆమెని పారజూసి ఏమంటుండో ఆమెనే వేయిచును ఆమెనే ధనవంతురాలు అని అంటున్నాడు ఒక బీదవాడు విధవరాలు రెండు కాసులను అందులో వేయిచుండగా ఆ బీద విధవరాళ్ళు అందరికంటే ఎక్కువ వేసానని మీతో నిజముగా చెప్పుచున్నాను అయితే బీద విధవరాలు వేసిన రెండు కానుకలు రెండు కానుకల్నే దేవుడు ఆమెని ఆశీర్వదంతులుగా నువ్వు ధనవంతురాలని దేవుడు ఆమెకు బిరుదు ఇచ్చిండు కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో మనం ఎట్లుండాలా మన మన మన జీవితాన్ని మనము పరీక్షించుకొని దాని మనం జీవించ దాంట్లోనే ఇంకా కీర్తన గ్రంథము వన్ వన్ త్రీ లా సిక్స్ ఆయన భూమి ఆకాశంలో వంగిచూడ అనుగ్రహించున్నాడు ప్రధానులతోనో తన ప్రజల ప్రధానులతోనో వారిని కూర్చుంటా పెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఇక్కడ ఇందాక బీద విధవరాలు రెండు కాసులు వేస్తే దేవుడు ఏం చేసిండు ఆమెని తేరి చూసిండు అయితే ఇక్కడ దేవుడు ఇక్కడ కీర్తనకారుడు దా దాంట్లో ఏమంటుండు ఉన్నతమందు దేవుడు పైనున్నాడు ఆశడై ఉన్న దేవుడు దేవుడు అయిన పోలిన వాడెవడు ఆయన భూమి ఆకాశంలో వంగి చూడ అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దేవుడు పైనుండి మన మనల్ని మనల్ని చూస్తుడు మనం చేసే ప్రతి ప్రతి పని కానీ ప్రతిది ఏది చేసినా కూడా దేవుడు పైనుంచి మనను వంగి చూస్తున్నాడు ఆ బీద విధవ విధవరాన్ని ఇట్లా చూసిండో మన పరిస్థితిని మన బాధను మన కష్టాన్ని అన్నిటినీ దేవుడు మనం మనల్ని చూస్తున్నాడు పైనుంచి చూసి ఏమంటున్నాడు ఇక్కడ ప్రధానులతోనో తన ప్రజా ప్రజల ప్రధానులతోనో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రును లేవనెత్తువాడు పెంటుప్ప మీద ఉండి బీదలను అయితే నువ్వు నీ పరిస్థితి బాగలేదా నీ పరిస్థితి దీన స్థితిలో ఉన్నావా నువ్వు ఏ బాధలు ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఇక్కడ దేవుడేమంటుండు ఆయన దరిద్రుని లేవనెత్త నీకే భూలోకం మీద వచ్చిం వచ్చిండు కాబట్టి ను ఎట్టి పరిస్థితిలో నేను దీనస్థితిలో ఉన్నా నేను దద్ద దరిద్రంగా ఉన్నా నేను బాధలో ఉన్నాను ఎప్పుడు బాధపడడానికి వీల్లేదు దేవుడు నిన్ను నన్ను అందరినీ చూస్తున్నాడు కాబట్టి తగిన సమయంలో దేవుడు మనల్ందరినీ ఆశీర్వదిస్తాడు మనల్ని పైకి లేపుతాడు కాబట్టి ఒకటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఆయన వాక్యానికి లోబడి వాక్యానికి తగినట్టు మనం జీవిస్తే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు ఆయన నీల నుండి దరిద్రం లేవనెత్తేవాడు పెంటూప మీద నుండి బీదలను అయితే మనం ఎట్టి పరిస్థితిలో మనం బీద ఆ ముద్ర దేవుడు మనకేయలే ఆ బీధవరాలు రెండు కాసులు వేసిన ఆమెనే ధనవంతులు అని చెప్తున్నాం కాబట్టి మన పరిస్థితి ఏ పరిస్థితిలో మనం ఉన్నా కూడా దేవుని దృష్టిలో మనం ధనవంతులమని మనం ధైర్యం తెచ్చుకోవాల ఎట్టి పరిస్థితుల్లో మనము బాధపడాల్సిన అవసరం లేదు మనకి ఏమీ లేదు అన్నట్టు మనము బాధపడవలసిన అవసరం లేదు రెండు కాసులు వేసినామని ధనవంతులుగా దేవుడు బిరుదు ఇచ్చిండు కాబట్టి అట్లాంటి యొక్క బిరుదు దేవుడు మనం మనం లేని వాళ్ళ గురించి కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన దరిద్రును లేవనెత్తువాడు పెంటొప్ప బీదలను ఒక రోజు లేకుండా ఒక రోజు మనల్ని దేవుడు పైకెత్తుతాడు మనం ఎట్ట పరిస్థితుల్లో అవసరం లేదు కృంగిపోవలసిన అవసరం లేదు కాబట్టి మనము ఆయన పిలుపుకు ఆయన పిలుపుకు తగినట్లు మనం జీవించాల జీవిస్తే దేవుడు అన్ని విషయంలో మనకు కార్యము చేస్తున్నాడంట అందులోనే లూకా సువార్త ఇరవై మూడులో ముప్పై నాలుగు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని వారు ఆయన వస్త్రములను పంచుకొని ఇక్కడ ఏమంటుడు దేవు దేవుణ్ణి దేవుణ్ణి ఎంతో హింసించుడు కల్వారి శిల్వ మీద ఆయన మన బలి అయిండు కాబట్టి ఆయనని ఎంతో హింసించిన తర్వాత కూడా దేవుడు దేవుడు హృదయము మన కొరకు తప్పించింది దేవుని హృదయము మన బాధపడ్డది నా బిడలు నశించిపోవద్దు నా బిడలు ఈ తప్పుదంల నుంచి బయటికి రావాలంటే నేను బలి కాకుండా తప్పదని చెప్పి ఏం చేశాను ఆయన బలి అయితే ఆయన బలి అయిపోయినాక కూడా వాళ్ళ మీద కక్ష తీర్చుకోలే మన హృదయం కూడా అట్లనే ఉండాల ఇక్కడ ఏమంటుండు ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను అయితే మన మనల్ని కూడా ఇది మనకు మాదిరిగా చూపెడుతున్నాడు దేవుడు ఇది మాదిరిగా చూపెడుతుండో మనం కూడా అదే విధంగా మనం ఉండాలని ఇక్కడ దేవుడు మన మన దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి అట్లా మనము నడుచుకోవాలి ఇంకోటి యోహన్ సువార్త పదమూడుల పదమూడు ముప్పై నాలుగు ముప్పై మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరుని ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒక నీడలో ఒకడు ప్రేమ కలిగిన వారైన నీడల బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ యోహన్ భక్తుల ద్వారా మనము ఒకరికొకరు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు మనకు ప్రేమింపవలను అని కానీ ప్రేమింపవలను అని ఆజ్ఞ ఇచ్చిన మనం కొన్నిసార్లు అది తప్పిపోతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండు అది తప్పిపోకుండా మనం ఒకరినొకరును ప్రేమింపవలను అని ఆజ్ఞ దేవుడు ఇచ్చిండు ఆజ్ఞ ప్రకారంగా మరము నడుచుకోవాలి ఆజ్ఞ ప్రకారంగా మనం ఒకరికొకడు ప్రేమ కలిగి ఉండాల ప్రేమ కలిగి ఉండాలంటే ప్రేమ ప్రతిదీ సహిస్తేది ప్రతిదీ భరిస్తేది కాబట్టి అటువంటి ప్రేమ మనలో ఉంటేనే ఇతరులను మనం క్షమించగలము క్షమించగలము ఇతరులను మనము దగ్గర తీసుకోగలము అయితే దాంట్లోనే మీరు ఒకరినొకరు మీరు ఒక్క నీడలో ప్రేమ కలిగిన వారైనడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసు మనం ఏం చేయాలో మనం ఆయన శిష్యులని మనం మన సాక్ష్యం నిలబెట్టుకోవాల ఎట్లా నిలబెట్టుకోవాలో మనం మనము ఆయనని ప్రేమించి ఇతరులను కూడా ఆయన మనం దేవుణ్ణి ఎట్లా ప్రతిరోజు ప్రార్థన చేస్తాం వాక్యం వర్షిప్ చేస్తాం అన్ని దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం ప్రతిరోజు మన శత్రులను కూడా మనం ప్రేమించి ప్రేమించినట్లయితే మనము మనం ఏమవుతాము దేవునికి శిష్యులని సంఘంలో కానీ ప్రతి చోట్ల కూడా మనము సాక్షిగా ఉండగలుగుతామంట ఎప్పుడైతే మనము ఇతరులను ప్రేమించి శత్రువులను ప్రేమించి ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడంట వ్యూహన్ల పదారు ఇరవై మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడేమంటున్నాడు మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషితురు లోకం తీరే ఆ తీరు ఇక్కడ దేవుడు ముందే చెప్తున్నాడు లో మనం ఏడుస్తుంటే లోకం సంతోషిస్తుందంట కానీ దేవుడు దేవుడు సంతోషించే దేవుడు కాదు దేవుడు ఆదరించే దేవుడు దయగల దేవుడు ప్రేమించే దేవుడు ఆయ ఆయనని మనం ఆశ్రయించినము కాబట్టి లోకము సంతోషించినా కూడా మనము దాన్ని పట్టుకోడు ఇక్కడ ఏమంటుండో మీరు మీరు మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అయితే మనం ఏడ్చి ప్రలాపించినా కూడా లోకము సంతోషించినా కూడా దేవుని దృష్ట దేవుడు ఏమంటుడు ఆ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడంట ఆ మారుస్తాడు అప్పటి మనము దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని సంతోషంగా మారుస్తాడంట అయితే ఇక్కడ మొదటి తిమోతి ఆర్లపది ఎందుకనగా ధనై ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచు పొడుచుకొనేరి అయితే ఇక్కడ ఏమంటుందో ధనా ధనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ధనాపే ధనాపేక్ష ధన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము దీని గురించి ఒక చిన్నగా నేను నేను నేను చెప్తా నేను చాలా రోజుల క్రితము నేను ఒక వస్తువు ఆర్డర్ చేసిన ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఏమైంది ఆ వస్తువు నాకు రాలేదు అది చాలా ఇంపార్టెంట్ అది రాలేదు నా తర్వాత రెండు రోజుల తర్వాత వేరే ఒకవేళ ఆర్డర్ చేసింది ఆర్డర్ చేసి ఏమైంది నాకు రాలేదు కానీ రెండు రోజుల తర్వాత ఆర్డర్ చేసిన వాళ్ళకి వచ్చింది అయితే నేను ఆ వ్యక్తిని పోయి అడిగిన నేను ముందు చేసినా నాకు రాలేదు నీకు నువ్వు తర్వాత చేసినావు నీకు వచ్చింది అనంటే ఆమె అంటే ఏం చేసిన కోపం ఏమన్నదంటే పైసా పేకో దేకో తమాసా అన్నది పైసా పీకో తీమాషా అన్నది ఏంది ఈమె ఇట్లా అంటున్నది అనంటే అప్పుడు నేను అనుకున్న ఆ డెలివరీ బాయ్ ని ఈమె పైసలు ఇచ్చి కొనుక్కునేసింది పైసలు ఇచ్చి కొనుక్కుంది కాబట్టి ముందు డెలివరీ ఆమెకి ఇచ్చింది ఇక నాకు కొంచెం బాధ అనిపించింది ఆ వస్తువు నాకు కంపల్సరీ నేను అప్పుడు చాలా రోజుల క్రితము నాకు కంపల్సరీ నాకు కావాల కానీ నాకు డెలివరీ రాలేదు అయితే నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడిగిన మరి నేను ముందు బుక్ చేసినాను కదా మరి నాకు రాలేదు వాళ్ళకు వచ్చింది అని అంటే నాకు తెలియదు ఆ రోజు అక్కడ ఆడిట్ అవుతుందంట నాకు తెలియదు అయితే నేను అట్లనే పోయి వాళ్ళని అడుగుతుంటే ఆ ఆడిటర్ నన్ను అడిగిండు నేను ఆడిటర్ నాకు తెలియదు ఆయన అడిగిండు ఏంటంటే ప్రాబ్లమ్ ఇది అని చెప్పిన చెప్తే ఎవరు డెలివరీ చేసినో ఆ డెలివరీ బాయ్ ని ఇమీడియట్ గా తీసేయాలని చెప్పి చెప్పినట్టున్నారు అయితే ఆ డెలివరీ బాయ్ ఉరికొచ్చి ఆ ఎవరికైతే తర్ తర్వాత వచ్చిన ఆమెకు రెండు రోజుల తర్వాత వచ్చిన ఆమెను పోయి ఆమె దగ్గర పోయి బతింలాడుతున్నానంట నువ్వు పోయే సిస్టర్ కు చెప్పు వచ్చి మా ఇల్లు లాక్ చెప్పి మాకు అని చెప్పు అని చెప్పిండే చెప్పిందంట అయితే ఆవిడ వచ్చి నా దగ్గర బతింలాడుతుంది ఆయన ఉద్యోగం వెళ్ళిపోతుంది నువ్వు అట్లనే చెప్పమ్మా నువ్వు అట్లనే చెప్పమ్మా అంట సరే నీ మరి మనం కూడా క్షమించాలి కదా మనం కూడా చూపెట్టాల దేవుని ప్రేమ సరైన వాళ్ళకి చెప్పిన లేదు లేదు నేను వచ్చినరంట మరి వాళ్ళు లేరని వెళ్ళిపోయినరు వేరే వాళ్ళకి ఇష్యూ అయింది అది అని చెప్తే అప్పుడు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది అక్కడ ఏమైందంటే పైసా పేగో దేగో సమాస అంటే పైసలు ఇచ్చి కొనుక్కున్నారు కొనుక్కున్నారు అట్లా ఈ రోజుల్లో అట్లా చాలా జరుగుతుంది ధనాపేక్ష ధన ధనవం ఎందుకనగా ధన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అయితే ధనంను ధనం ఉండాల దాన్ని ఎక్కువగా ఆపేక్షిస్తే మూలం ఇక్కడ ఏమంటు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించే విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పోడ్చుకుని అయితే ఇక్కడ ఏమంటున్నా మనలో ధనాపేక్ష ఉండకూడదంట ధనాపేక్ష ధనం ఉండాల గాని ఎక్కువగా దాని గురించి దాని వెనుక పరిగెత్తుకొని కొంతమంది ఏం చేస్తారు కీడ ద్వారా అంటే చెడు పనుల ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు అయితే ఆ ధనాపేక్ష మనలో ఉండకూడదని ప్రభు మనకు హెచ్చరిస్తుండ కాబట్టి ఇక్కడ ఏమంటుండు కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ తాము అయితే ఈ రోజుల్లో చాలా మంది అదే పద్ధతిలో ఉన్నారు పైసా పేకో దేగో తమాసా అని కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునేస్తారు కొంతమందిని అయితే ఆ కొనుక్కున్న వాళ్ళు ఏం చే కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెడు చేసినా మంచి చేసినా వాళ్ళదే కరెక్ట్ అంటారు ఈ రోజుల్లో సమాజంలో జరుగుతుంది అట్లాంటి కాబట్టి మనం దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా దేవుని చెప్పిన విధంగా మనము నడుచుకుంటే దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు కీర్తన గ్రంథము వన్ థర్టీల త్రీ ఫోర్ యోహోవాన్ని నీవు దోషములను కనిపెట్టి చూసినడలా ప్రభు ఎవడు నిలవగలడు ఆయనను జనులుని ఎందో భయభక్తుల్ని నిలిపినట్లు నీ యొద్ క్షమాపణ దొరుకును ఇక్కడేమంటున్నాడు యోహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినాడల్లా ప్రభా ఎవడు నిల్వగడం నిజమే మనం దేవుని దేవుని దృష్టిలో మనం పాపలమయ్యండి దేవుడు మనల్ని క్షమించండు ఆ పాపంని మాత్రం మనం చేసిన పాపము దేవుడు ఆయన ఆయన హృదయంలో పెట్టుకుంటే మనకి ఎంతో గొప్ప శిక్ష వస్తుందో కానీ అది మనం చెప్పని కాదు యహోవ దోషంలో కనిపెట్టి చూసినాడలా ప్రభు దేవుని సన్నిధిలో ఎవరు నిల్వ నిల్వగలరు పాప పాపలు మనం అంతగనము పాపంలో ఉండి తిరిగి మనము పవిత్రలమై దేవుని సన్నిధిలో వచ్చినాం కాబట్టి పాపులమై ఉన్నా కూడా దేవుడు మన మీద మనల్ని కరుణించి మనల్ని సజీవు లెక్కలో పెట్టిండు ఈరోజు నేను మీ ముందు వాక్యం చెప్తున్నా సజీవు లెక్కలో నేను వాక్యం చెప్తున్నా అసలు లెక్క నేను చనిపోవలసిన దాన్ని కానీ దేవుడు కాపాడిండు దోషములను ఇక్కడ ఏం దోషములను కనిపెట్టి చూసినాడలా ప్రభా ఎవడు నిలవగలను నిజంగా మనము అంతగా అంతగానము పాపం చేసి దోషులమైనా కూడా దేవుడు మనల్ని క్షమించి సజీవులకు పెట్టి మన పత్తి అవసరమును తీర్చి మనల్ని ఆయన మార్గంలో నడిపించి కల్వారి శిల్వి యొక్క రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు దేవుడు కాబట్టి ఈరోజు మనం సజీవులకు ఆయన ముందు సాక్ష్యం పలుకుతున్నాం దేవు ఆయనను జనులు నీ ఎందు భయభక్తిని నిలుపునట్లు ని యొద్ధ క్షమాపణ దొరుకును అయితే పా ప్రతి పాపిని దేవుడు క్షమించాడు ఆయన దగ్గరనే మనకు క్షమాపణ అంది దగ్గర మనకు క్షమాపణ అనేది లేదు అయితే ఏషియా గ్రంథము ఫిఫ్టీ ల సెవెన్ నీతిని అనుసరించి వారల్లారా నా మాట వినుడి నా బోధను హృదయం ఉంచుకొను జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి ఇప్పుడేమంటున్నా నీతిని అనుసరించు వారలారా నీతి మంతలు కలుగు ఆపదలో అనేకములు అంటున్నా మనకు ఆపదలో అనేకములు అయితే నా మాట వినుడి నా మాట వినుడే నా బోధ హృదయం ఉంచుకొను జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి అయితే ఇక్కడ మనం నీతిగా ఉన్నాక కూడా మనకి ఏమొస్తుందంట మనకు శ్రమ వస్తుంది కష్టం వస్తుంది బాధ వస్తుంది నింద వస్తుంది అయితే దేవుడు ముందే మనల్ని ఆదరించి వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడు మనుషులు పెట్టు నిందకు భయపడకూడి వారి దూషణకు దిగులు పడకుడి వారి వాళ్ళు దూషిస్తారు నానా రకాలుగా దూషిస్తారు కానీ దేవుడేమంటుండో దాని గురించే నువ్వు దిగులు పడకు వాళ్ళు పెట్టే నిందకు నువ్వు భయపడకు మనం మనం నీతిగా నడుస్తున్నాం కాబట్టి నీతి క్రియలు దేవుని దగ్గర రాశి ఉంటాయి మన మన మన మన నీతి క్రియలు దేవుని దృష్టిలో దేవుని దగ్గర ఉంటాయి కాబట్టి మనుషులకు మనం భయపడాల్సిన అవసరము లేదు మనుషుల నిందకు మనం భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ దూషణకు దూషణకు మనము భయపడాల్సిన అవసరం లేదని ఇక్కడ చెప్తుంది న్యాయాధిపతులు ఐదులో యుగవాన్ని శత్రులందరూ అలాగనే నశించెదరు ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నందరు అయితే ఇక్కడ ఏమంటాను శత్రులందరూ మన మీద లేస్తున్న శత్రువుల్ని దేవుడు నశింపజేస్తాడు ఆయన్ మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మనకేముంటుందంట దేవుడు ఎంతో బలము ఆదరణతోటి మనల్ని ఆదరిస్తే మనల్ని పైకి లేపుతాడంట అయితే రోమ రోమలకు రాసిన గ్రంథం ఆరుల ఇరవై మూడు ఏలైనగా మన పాపం వలన వచ్చు జీతమ మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏ నిత్య జీవము అయితే ఏమైనా మనము పాపలమై ఉండగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే పాపం వల్ల మనకు మరణం రావాల్సింది మన జీతం ఏంది మరణం రావాల కానీ దేవుడు ఏం చేసిండు మన మరణాన్ని ఆయన శిల్వ పైన బలి అయి మనకేం చేసిండు దేవుని ఆయన యొక్క కృప ఆయన ఆశీర్వాదం ఆయన జీవము మనకు నిత్యము మనం ఉండేటట్టు దేవుడు మనకు అనుగ్రహించండు కీర్తన గ్రంథం ఫార్టీల ఫైవ్ యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించు మించి ఉన్నవి నీకు సాటైన వాడొక్కడనో లేడు అయితే దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకారాలు చేస్తుంటాడు ఇక్కడ ఏమంటాడు నువ్వు చేయ ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్య క్రియలు మా ఎడలో ఎంతో ఉన్నాయి మన జీవితంలో మనం లెక్క పెట్టాలంటే దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు చాలా ఉన్నాయి అయితే తలంపు నీకున్న మాయుడలు నీకున్న తలంపులు బహు విస్తారములు ఆయన మన జీవితంలో ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి ఎందుకంటే మన పట్ల ఆయనకు ఉద్దే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఇక్కడ దేవు ఇక్కడ ఏమంటుండో బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అయితే దేవుని చేసిన ఆశ్చర్యకార్యాలు మనం లెక్క పెట్టలేము ఆయన చేసిన క్రియలు ప్రతి అడుగున ప్రతి నడకన రోజు దేవుడు మన జీవితంలో ఒక నూతన క్రియ ఒక ఆశ్చర్య క్రియ మన జీవితంలో జరిగిస్తుండు మనం అది కొన్నిసార్లు మనం గ్రహించము కొన్నిసార్లు మనం గ్రహించాం కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటాను దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు చాలా ఉన్నాయి మనం వివరించలేము కాబట్టి మనము ఏం చేయాలా ఆయన కృతజ్ఞత కలిగి మనము జీవించాలా అయితే ద్వితీయోపదేశ కాండంలో పదకొండు ఇరవై ఆరు నేను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహో ఆజ్ఞలో మీరు వినెడల దీవనయు మీరు మీ దేవుడైన యహో ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గం విడిచి అయితే ఇక్కడ ఏమంటుండంటే దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండు ఆజ్ఞ ప్రకారంగా మనము నడుచుకోవాలంటుండు ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలంటే దేవుడు ఏం చేస్తుండంటే మంచి చెడు రెండు భూలోకంలో ఉన్నాయి అయితే మంచి చెడు రెండు భూలోకంలో ఉన్నాయి కాబట్టి రెండిటి మనం పాటించలేము అయితే దేవుడు ఏం చేస్తుడు మంచి చెడు రెండు మన చేతులనే పెట్టిండు మంచిదేది చెడు ఏది రెండు మన చేతుల్నే పెట్టి ఒక ఉదాహరణకు మనం వెజిటేబుల్ మార్కెట్కి పోతాం అనుకో వెజిటేబుల్ మార్కెట్లో మంచి ఉంటాయి చెడు ఉంటాయి మనం ఏం చేస్తాము అన్ని మంచి ఎత్తుక్కుంటాం చెడు అయితే మనం తీసుకోము కదా అయితే ఇక్కడ దేవుడు ఏమంటుడు ఈ లోకంలో మంచి చెడు రెండు ఉన్నాయి రెండు నీ చేతులనే పెట్టినా నీ చేతులని పెట్టినా కాబట్టి మంచి ఏదో అది మంచి తీసుకుంటావా చెడు తీసుకుంటావా మనం దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి మనం మంచే కోరుకుంటాం మంచే కోరుకొని దేవుని ఆజ్ఞానుసారంగానే మనం నడుచుకుంటాం కాబట్టి మన ఇక్కడ ఏమంటుండో మనం దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాం కాబట్టి దేవుని యొక్క దీవన మనకు ప్రతిరోజు మనం పొందుకుంటున్నాం కాబట్టి మనం దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకొని మంచి మనం వెతుకొని భూలోకంలో మంచి మనం వెతుకొని దేవుని వాక్యానుసారంగా మనం జీవించి జీవించాలి అయితే రోమాల ఎనిమిదిలో ముప్పై ఒకటి ఇట్లుండగా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు అయితే ఇక్కడ దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు మన పక్షాన్ని ఉంటా విరోధి ఎవరున్నారా మనకు విరోధి ఎవరు లేరు కాబట్టి మనం మనం దేవుని పక్షంగా ఉన్నాం దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నాం ఈ భూలోకంలో మంచినే మనం ఎంచుకొని దాని ప్రకారంగా మన మనం నడుస్తున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి నా ఈ ఆశ్చర్యకారాలు జరిగించి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడంట దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన తండ్రి ఇసు ప్రభానికి వంద నాలుగు రజా పరిషుడా నీకు సూత్రం తండ్రి ప్రభా నీ వాక్యానుసారంగా నువ్వు మాట్లాడవు తండ్రి ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించటకు సహాయం చేసి నీ నామానికి మేమే తెచ్చుకోమని ఏసునామ నడుస్తున్నాను తండ్రి ఆమె కృప పరి మనందరికీ సదాకాలం తొలిగాక మెయిన్ మెయిన్ అందరికీ